మహాత్మా గాంధీని నేను మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఇరవైలో రాజమండ్రిలో ప్రప్రథమంగా చూశాను నాకు అప్పటికి పదకొండేళ్లు ఆయన్ని చూసే చూడడంతో నాలో ఏదో ఒక గొప్ప జ్యోతి నా హృదయంలో ప్రవేశించినట్టుగా నేను అనుకోవడం ప్రారంభించాను ఆయన ఒక పెద్ద మాట్లాడారు మహాత్మా గాంధీని చూసి స్ఫూర్తిని పొందిన ఆ చిన్నారి ఎవరాని అనుకుంటున్నారా ఎవరో కాదండి బాలికలు మహిళల అభివృద్ధి కోసం అహర్మిశలు శ్రమించిన స్వాతంత్ర సమరయోధురాలు డాక్టర్ శ్రీమతి దుర్గాబాయి తీసుముఖ్ గారి